కీర్తన నెంబరు అరవై గాడిదే పిల్ల కోమలికమే కలిగినది వేడుకపడు సంసారమే బిసిగించు వెనక అగపడు సంపద మీదట ఆశలు కడుపుట్టు వగ నది భరియింపవసమే కాదయ్యా మొగమె చూడగ నాపై ముదమునకను పట్టు పెట్టు విడువని భోగంబులపై వేడుక కడుపుట్టు తడబడులంపటమైతే తలచనే రాదయ్య తొడెమెను మాగిన పండైతే తోచు చూచినను వడయబడి గొడ్డంటికి వశమే కాదెపుడు మోవగ విషయంబులపై మోహము కడుపుట్టు శ్రీ వెంకటనాథ అది చెప్పగ రాదయ్య ఆవల జోడగ చల్లనై ఉండుగాని తేవల కూకుట వేళ్ళు తెగబారును మిగులా